్రహ్మా సత్యబ్ద స్వార్పణైన విశేషణే అంటే మనం లోకాన్ని చూస్తే నేను నిన్ను చెప్పే అది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఒకసారి జగత్తుని పరిశీలిస్తే చాలా జనరలైజ్ చేసి పరిశీలించాలి ఊరికే పరి విశిష్టంగా ఇదో ఇది ఘటమో ఇది పటమో అలా చూస్తే ఏమీ అవదు నామరూపాలు మాత్రమే చూస్తుంటే ఏమవుతుంది ఏమీ అవదు జనరలైజ్ చేసి నామరూపాలకు అతీతంగా వెళ్ళి పరిశీలించగలిగితే సూక్ష్మబుద్ధితో మనకు ఒక సత్యం అర్థం అదేమంటే అస్థి భాతి ఈ రెండు జగత్తు యొక్క ప్రధాన లక్షణాలు జగత్తులో ప్రతి అంశము కూడా మీరు కొండన్నా కోనన్నా ఏదన్నా కూడా అస్థి అది దానికి ఒక నామము ఒక రూపము ఉంటాయి తీసి పక్కన పెడితే అది బేసిక్గా అస్థి అస్థిత సర్వం గృహ్యతే అని అంటారు శంకర్ లోపచోట అంటే మీరు ఏది తెలుసుకుంటున్నా కూడా ఉపలబ్ధి అంటారు తెలుసుకోవటం ఏది తెలుసుకుంటున్నా అస్థి అనే రూపంలోనే తెలుసుకుంటారు సో అస్థి ఏదైతే అస్థియో అది తప్పనిసరిగా బాతి అయి ఉంటుంది అది ఎవిడెంట్ అవుతుంది బికమ్స్ ఎవిడెంట్ నాట్ సెల్ఫ్ ఎవిడెంట్ సో ఇన్ ది వేక్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అంటే ఇట్ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ అప్పుడు మాత్రమే మీరు దాన్ని ఒక వస్తువుగా పరిగణించటము దాన్ని నామరూపాత్మకంగా స్వీకరించటము అన్నది జరుగుతుంది సో అన్నీ పంచిభూతాలే కానీ మనము దానిని ఆ రూపంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే దానికి ఆ రూపము నిర్ధారించబడుతుంది ఆ రూపంగా దానిని తెలుసుకోనంత అది ఆ రూపంగా గ్రహించబడదు ఇది వ్యాసింపుస్ దా నిన్న గ్లేషియర్ దృష్టాంతం ఇచ్చాను తర్వాత అనుకున్నాను ఏం దృష్టాంతో ఏదో చెప్పాను అది విడిట్ జల్ విత్ పీపుల్ ఆర్ నాట్ నాకే డౌట్ వచ్చింది బట్ వట్ ఐ మీన్ వట్ ఐ సెట్ వస్ ట్రూ సో ద వర్డ్ గ్లేషియర్ అనేది ఒకసారి దాన్ని ఎవడో కనిపెట్టి అంతవరకు దేర్ ఈస్ నో గ్లేషియర్ ద సంథింగ్ ఎల్స్ సో అది ఆ బుద్ధి యందు ప్రకాశించినప్పుడు మాత్రమే అది ఉంటుంది ఎనీవే సర్వ జగత్తు కూడా ఆ విధంగా అస్థిభాతీ రూపంగా ఉంటుంది ఈ విధమైన ఈ జగత్తు దేని నుండి ఆవిర్భవించినదో ఆ బ్రహ్మ సహజంగానే అస్థిభాతి రూపంగా ఉండాలి నెక్లెస్ బంగారం అయితే దాని కారణం కూడా బంగారమే అవ్వాలి కదా నెక్ కార్యం బంగారమునో కారణం మరొకటి అవ్వదు కదా సో జగత్తు అస్థిభాతి అయినప్పుడు జగత్ కారణమైనటువంటి పరబ్రహ్మ కూడా అస్థిభాతీ అవుతుంది దాని సత్యం జ్ఞానం అయితే ఇంకా కార్యానికి కారణానికి తేడా ఏమిటి అంటే కార్యమైన జగత్తులో ఉండేటువంటి ప్రతి అస్థిభాతి నానా అస్థిభాతి కదా అనేకములైన అస్థిభాతులు ఉన్నాయి అనంతంగా కోకూలలుగా ఉన్నాయి అస్థిభాతి అస్థి భాతి అస్థి అలాగ చాలా ఉన్నాయి కదా కానీ ప్రతి దానియందు దేశకాలముల పరిచ్ఛేదం ఉంటుంది ప్రతి అస్థిభాతి ఘటహ అస్థి అంటే ఘటహభాతి ఈ ఘటము ఒక దేశంలో ఉంటుంది ఒక కాలంలో దేశకాలములకు వశమై ఉంటాయి ఇవన్నీ కూడా కానీ ఈ సమస్త పదార్థములు దేశకాలములతో సహా బ్రహ్మ నుండే ఆవిర్భవిస్తాయి అంటే బ్రహ్మయందు దేశకాలములో ఉండదు సరిగ్గా మోడర్న్ సైన్స్ కూడా అలాగే చెప్తుంది ఈ జగత్తు బిగ్ బ్యాంగ్ అనే దాని నుండి పుట్టిందని చెప్తారు వాళ్ళు టైం అండ్ స్పేస్ కూడా బిగ్ బ్యాంగ్ నుండే ఆవిర్భవించింది అని చెప్తారు మనం కూడా బ్రహ్మ నుండి జగత్తు ఆవిర్భవించినప్పుడే టైం అండ్ స్పేస్ వస్తాయి టైం స్పేస్తో బట్టే జగత్తు కూడా వస్తుంది టైం స్పేస్ లేకుండా జగత్తు రాదు అది అర్థం లేని మాట అది సో ఈ విధియాలజీస్లో అలాగే మాట్లాడతారు సో ఈ విధంగా జగత్తుని చూసి బ్రహ్మని తెలుసుకోవటం సో సత్యము జ్ఞానం అనంతం కాబట్టి సత్యము జ్ఞానము అస్థిభాతి మనకి జగత్తులో కూడా భాషిస్తాయి కానీ అవి శాంతంగా ఉంటాయి అని పరమేశ్వరుని ఎందు అవి అనంతంగా ఉంటాయి అది బ్రహ్మ సో చాలా చక్కటి విచారము అంతవరకు పూర్తి చేసినాము తర్వాత భాష్యం మంత్రం ఒకసారి ఉందాము తస్మాద్మాత్మన ఆకాశ సంభూత భాష్యం తస్మాద్త్మన ఇది బ్రహ్మణ్యేవ ఆత్మశబ్దప్రయోగాత్ వేదితురాత్మా బ్రహ్మా సో చూడండి బ్రహ్మతోటి ఆరంభం చేసిన ఉపక్రమం బ్రహ్మవిత్ పరమాత్మోతి బ్రహ్మవేత్త మోక్షాన్ని పొందుతాడు అయితే ఆ Brahma ఏది ఆ బ్రహ్మ ఏది అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని Brahma యొక్క ప్రసంగం చేస్తూ సడన్గా తస్మాత్ ఏ తస్మాత్ ఆత్మన ఆయీ ఆత్మనుండి ఇది ఎలా ఉందంటే దశరథుడికి కై కౌసల్య అనే ఒక భార్య ఉండేది ముగ్గురు భార్యల్లో ఒక ఆమె చిరకాలం తర్వాత శ్రీరాముడు అనే కుమారుడు కలిగినాడు ఆ ఈ దశరథి విశ్వామిత్రునితోటి అడవికి వెళ్ళినాడు అని అప్పుడు ఆ ఈ దశరథి స ఏష ఈ దశరథి అంతకుముందు రాముడు అని అన్నామే ఆ రాముడే అవుతాడా లేక మరొకడు ఎవడైనా అవుతాడా తస్మాత్ ఆ సహా ఏషా మరి రామహాన్ లేదు కదా దాశరథి అన్నారు కదా వీడెడో కొత్తవాడు విశ్వామిత్రుడితో వెళ్ళాడు ఆ రాముడికి వీడికి సంబంధం లేదు అని అన్నానికి ఏమైనా సందర్భం ఉందండి పోనీ రామహానే అనొచ్చు కదా స ఏష రామహాన్ అనుకుండగా ఈ దాశరథి అని కొత్త పదం ఎందుకు పెట్టారంటే సరే నీకు బుద్ధిశక్తి తక్కువగా ఉంది కదా ఇంక మేము భాష కూడా మానుకోవాలా ఏమి భాష వాడుతారు తర్వాత ఒకప్పుడు సినానింస్ ఉంటాయి కాబట్టి ఏ సినానిం పడితే ఆ శనానిమే వాడే స్వాతంత్ర్యం వక్తకుంటుంది అది కాకుండా ఒక అభిప్రాయాన్ని కూడా మనస్సులో పెట్టుకుని పదాన్ని మార్చవచ్చు దశరథుడు చేయలేని పని వాళ్ళ అబ్బాయి చేసేడు సుమా అండం కోసం స ఏష సహ రామహ అంటే మీకు అంత మీనింగ్ ఎక్కడొచ్చింది స ఏష దశరథి హి విశ్వామిత్రులైన సహ జగామ అని దశరథుడు పెద్ద అయినైపోయాడు రాక్షసులు ఏమో వచ్చేసి ఏవేవో చేసేసుకుంటే ఈ దండకారణ్యంలోనో అక్కడ ఏం పట్టించుకోకుండా తనకేం సంబంధం లేదన్నట్టుగా కాలక్షేమం చేసేసేయండి ఎగురుగేర్లేగా అలాంటిది రాముడు వచ్చేసి చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళి ఆ రాక్షసునేమో ధర్మేసి వచ్చాడు అని చెప్పడం కోసం దశరథుడు చేయని పనిని రాముడు చేసాడు అని చెప్పడం కోసం దాశరథి అని అంటాం సో అదేవిధంగా ఇక్కడ కూడా అంటే సర్వనామం ఏం చేస్తుందంటే పూర్వంతో ప్రస్తుతానికి సంబంధాన్ని కలుపుతూ ఉంటుంది అది సర్వనామం చేసే పని ప్రణం సో తస్మాద్వా ఏ తస్మాత్ ఆఈ ఆ ఇ అంటే బ్రహ్మే అవుతుంది అది ఆత్మన అని బ్రహ్మ బ్రహ్మశబ్దం ప్రయోగం చేయాల్సిన చోట ఆత్మశబ్ద ప్రయోగం చేశారు బ్రహ్మణ్యేవా ఆత్మశబ్ద ప్రయోగా తస్మాద్వా ఏతస్మాత్ బ్రహ్మణ అనాల్సిన చోట తస్మాత్వా ఏతస్మాత్ ఆత్మన సో అని ప్రయోగించడం చేత ఈ ఆత్మ అంటే ఆత్మ అంటే ఏటో తెలుసునండి ఈ జగత్తును దర్శిస్తూ ఉండేటువంటి ద్రష్ట ఎవడో ఉన్నాడే వ్యక్తి మానవుడు అండి ఏదనండి వేదిత వేదిత అంటే జ్ఞాత అంటే ద్రష్ట ఇవన్నీ సమానార్థాలు వేదిత జ్ఞాత ద్రష్ట సో గ్రహీత ఇవన్నీ గ్రహించువాడు తెలుసుకునేవాడు వేదిత వేదితు అంటే తెలుసుకునేవాని యొక్క సృష్టి సో ఆ జ్ఞాత యొక్క ఆత్మ జ్ఞాత యొక్క ఆత్మ అంటే వాస్తవ స్వరూపము అది ఆత్మ అంటే నెక్లెస్ ఉందనుకోండి నెక్లెస్కి ఆత్మ ఒకటి ఉంటుంది అలాగనమాట నెక్లెస్ని చూసి అదే ఆత్మ అనకూడదు మీరు నెక్లెస్కు ఆత్మ ఒకటి ఉంటుంది ఇప్పుడు సమాజానికి కూడా ఆత్మ ఉంటుంది ఎవరో అడిగారు బ్రిటిష్ సమాజం యొక్క ఆత్మ ఏమీ అని అడిగారు అడిగితే దానికి సమాధానంగా బిజినెస్ అని సమాధానం వచ్చింది ఎస్ కరెక్ట్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు పెట్టి దేశ ప్రపంచాన్నంతా వేయలేరు బిజినెస్ పీపుల్ బిజినెస్ కోసం వెళ్ళి దే హ్యావ్ రూల్డ్ ది హోల్ వరల్డ్ అండ్ దే హ్యావ్ వాళ్ళు రూల్ చేసింది కూడా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ కోసమే రూల్ చేశారు ఆరంభంలో తర్వాత ఏమో పొలిటికల్ ఇంట్రెస్ట్ వచ్చి ఉండొచ్చు సో బిజినెస్ ఈజ్ ది బ్యాక్బోన్ ఈజ్ ది ఆత్మా ఆఫ్ బ్రిటిష్ అని అంటారు అయితే వాట్ ఈజ్ ది అలాగే ఇటలీ గురించి కూడా అలా చెప్తారు ఏదో ఇంకో పేరుతో ఫ్రాన్స్ గురించి అలా చెప్తారు వాటి ది ఆత్మా ఆఫ్ ది ఫ్రాన్స్ అంటే లిబర్టీ అనేదో చెప్పారు సో ఆ విధంగా ఎందుకంటే ఫ్రాన్స్ ఈస్ ది అది లిబర్టీ మూమెంట్స్కి జన్మభూమి అని ఆ విధంగా వర్ణిస్తారు ప్రపంచ చరిత్రలో అదేవిధంగా భారతదేశ ఆత్మ అని అడిగితే మీరు మణిశంకర్ అయ్యర్ని అడిగాడు అనుకో అడిగారనుకోండి సెక్యులరిజం అని చెప్తుంది భారతదేశం ఆత్మ అంతే సపోజ్ మీరు ఏ మహాత్ములైనా ఏ సామాన్యుడిని ఎవరినైనా అడగండి భారతదేశం యొక్క ఆత్మ ఏమిటని అడిగితే ఆధ్యాత్మికత అని చెప్తారు అలాగే ప్రతిదానికి ఒక ఆత్మ ఉంటుంది అలాగే ఈ వేదితకి కూడా ఈ జ్ఞాతకి కూడా వాడికో ఆత్మ ఉంటుంది వాడికో పేరు సుబ్బారావు రామారావు ఇలా పేర్లు ఉంటాయి అవి ఆత్మలు శరీరానికి ఒక రూపం ఉంటుంది అది ఆత్మ కాదు అది ఈవేళ ఉంటుంది రేపు ఉంటుంది ఈవేళ ఏమో యువకుడు రేపు మూసలేవాడు అది అది ఆత్మ కాదు మారిపోయేది ఆత్మ ఎలా అవుతుంది దానికి వాడుకో ఆత్మ ఉంటుంది ఏమిటంటే ఆ ఆత్మ అవేర్నెస్ దట్ ఈస్ ది ఆత్మ ఆ అవేర్నెస్లో ప్రకటమయ్యేటువంటి జ్ఞానములు అవేమీ ఆత్మ కావు ఈవేళ ఫిజిక్స్ చదివాడు కెమిస్ట్రీ చదివాడు అవన్నీ ఆత్మలు కావు ఈవేళ చదివిన దానికి రేపు చదివిన దానికి అన్ని చదువులకి చదువులు లేని దానికే అన్ని స్థితులకి కూడా మూలంలో ఉండేటువంటి ఆ ప్రైమార్డియల్ ఒరిజినల్ స్టేట్ అని అంటారు ధాతువు అది మూల ధాతువు సో అది అవేర్నెస్ ఆ చైతన్యం దానికి ఆది అంతము ఉండవు అది దానికి వేరే కారణం ఉండదు సర్వమునకో అదే కారణమవుతూ ఉంటుంది దానికి వేరే ఆశ్రయం ఉండదు సర్వానికి అదే ఆశ్రయం అవుతుంది దానికి దానిలో అంశాలు ఉండవు అంశములనన్నింటినీ అదే భాషింపజేస్తుంది కనుక దాంట్లో మార్పులు రావు అది పరిణామం మార్పులు మోడిఫికేషన్స్ ఏమి ఉండవు మార్పులను అన్నింటినీ కూడా ప్రకాశింపజేస్తూ అదే ఉంటుంది తర్వాత మనకి ఈ వేదితో ఉన్నాడే ఈ జ్ఞాత వీడికి కలిగే అనుభవాలన్నిటికీ మంచి చెడు సుఖ దుఃఖ అన్ని అనుభవాలకి కూడా సో నథింగ్నెస్ యొక్క అనుభవంతో సహా నిద్రలో నథింగ్నెస్ యొక్క అనుభవం ఉంది కదా దానితో సహా అన్ని అనుభవాలకి వెనుకనున్నటువంటి మూల ధాతువు కామన్ మ్యాట్రిక్స్ అని అనొచ్చు దాని పేరే ఆత్మ అదియే అవేర్నెస్ చైతన్యము అదియే బ్రహ్మా సో ఆ విషయం చెప్పడం కోసం తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత నేనెప్పుడో చోట ఏదో వేదాంత సభ వెళ్ళాను వెళితే సాయంకాలం సభ ఆరింటికి సభ పెడతారు సభ ఐదున్నర అని అంటారు ఐదున్నరకి ఎవడో మొదలు పెట్టరు ఎందుకంటే ఈ ప్రధాన పండితులందరూ సంధ్యావందనాలు చేస్తూ ఉంటారు ఆ ఐదున్నరకి ఆ సభకి సభ మొదలైంది రండి అంటే సంధ్యావందనం మానేసరం అంటావా అని కోప్పపడతారు మీ సంధ్యావందనం ఐదున్నరకి మొదలెత్తి పెట్టారు సభ ఐదున్నర ఉన్నాం కదా అని నీ నువ్వు సభ పెట్టడమేనా సూర్యాస్తమయం అవుతుంటే కానీ నేను సంధ్యావందనం చేయను సంధ్యావందనం చేస్తే కానీ నీ సభకి రాను కాబట్టి వాళ్ళ సభకు అలా అలసి గది వస్తారు ఎన్ని నేను సంధ్యావందరం చేస్తున్నా వాళ్ళతో పాటు చేస్తుంటే ఒక పండితుడు నా దగ్గరికి వచ్చాడు ఏమయ్యా సంధ్యావంతరం ఐదు ఆ ఐపాయలు ఏమిటో చెప్పాడు వాహత్వాళ్ళ ఏమిటంటావు జగత్తుకి బ్రహ్మ ఆత్మ ఒకటేనంటావా అంటే ఎమునని మరి ఉపనిషత్తులు అలాగే చెప్తున్నాయండి ఉపనిషత్తులు అలా చెప్పడం ఆత్మ అంటే నువ్వు నేను నువ్వు నేను జగత్తు అయిపోతావా నువ్వు నేను బ్రహ్మెందుకు అయిపోతావు బ్రహ్మ అంటే జగత్తు ఈ కనపడే జగత్ అంతా దేనించి పుట్టిందో అది బ్రహ్మ అవుతుంది కానీ నువ్వు నేను బ్రహ్మేమిటి అసలు ఎక్కడైనా జగత్తు పుట్టింది బ్రహ్మం చెప్తోందా శృతి లేకపోతే ఆత్మని చెప్తోందా అని నన్ను ఆయన క్వశ్చన్ వేశాడు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే జగత్తు పుట్టినది జగత్తు దేని నుంచి పుట్టిందో అది బ్రహ్మ అని చెప్పి ఆ తర్వాత తత్వమసి అని చెప్పినప్పుడు ముందు బ్రహ్మ జగత్కారణం బ్రహ్మాన్ని నిరూపించి ఆ బ్రహ్మనే ఆత్మకి ఏదో రకంగా కలిపింది శృతి అని ఆయన అనుకుంటున్నారు అంటే నేను చెప్పాను అలా కాదండి సాక్షాత్తుగా ఆయన అడిగిన ప్రశ్నది సాక్షాత్తుగా డైరెక్ట్గా జగత్తు ఆత్మ నుంచి పుట్టినట్టుగా ఎక్కడైనా ఉందా ఆయన అభిప్రాయం మీకు పాయింట్ అర్థమైందా జగత్తుకి పుట్టింది బ్రహ్మ నుండి ఆ బ్రహ్మే ఆత్మ అని అలాగే ఇండైరెక్ట్ కాదు డైరెక్ట్గా జగత్తు బ్రహ్మ నుండి పుట్టిందని కాదు జగత్తు ఆత్మ నుండి పుట్టింది అని అసలు ఎక్కడైనా వాక్యం ఉందా అని అడిగారు నేనే ఉందండి అన్నాను ఉందా నిజంగా ఉంది ఎవటో చెప్పంటే తస్మాత్వా ఏదస్వాత్మలా ఆకాశస్భూత అనే చెప్పాను అంటే ముందు కంగుతున్నాడు కంగు తిన్నా అక్కడ ఆత్మ అంటే నువ్వు నేను కాదే అని అన్నాడే మీరు అలా మాట్లాడద్దు ఆత్మ అంటే నువ్వు నేను ఎందుకు అవుతావు ఆత్మ అంటే ఆత్మ కాబట్టి ఆత్మ నుంచి జగత్తు పుట్టినట్టు ఉందా ఉందిగా వాక్యం కనబడుతుంది కదా ఆ అర్థం నువ్వు అనుకుంటున్న అర్థం కాదు సరే పోనులేదు నేను అనుకుంటున్న అర్థం కాదు నువ్వు ఆత్మ నుంచి జగత్తు పుట్టినట్టుగానే ఉంది అక్కడ వాక్యం ఆత్మకు అర్థం ఏమిటన్నది ఒళ్ళే నీకు తోచినట్టు నువ్వు చెప్పు నాకు తోచినట్టు నేను అనుకుంటాను ఇప్పుడు లడ్డూ అని ఉంది లడ్డూకి అర్థం ఏమిటి జగత్ప్రసిద్ధమైన అర్థం ఒకటి ఉంది ఆ అర్థమే తీసుకోవాలి లడ్డూకి ఏదో విచిత్రమైన అర్థం మీరు తీసుకురాకూడదు తమిళలో ఇలా ఉంది కేరళలో ఇలా ఉంది అని అలా చెప్పకూడదు జగత్ప్రసిద్ధమైన అర్థం ఏది ఉందో అదే చెప్పాలి అలాగే ఆత్మకి జగత్ప్రసిద్ధి జగత్ అంటే వైదిక జగత్తు ఆ వేద సాహిత్యంలో ఆత్మకు అర్థం ఒకటి ఉంది ఆ అర్థమే తీసుకోవాలి ఆ అంటే ఇది తా అంటే అది మా అంటే అది అని అలాగే మొక్కలు చేసి చెప్పకూడదు ఎనీవే సో ఇక్కడ ఆత్మశబ్ద ప్రయోగం చేయడం చేత వేదితు ఆత్మ బ్రహ్మయ ఎందుకంటే వేదిత యొక్క ఆత్మ ఆ చైతన్యం ఇంతవరకు నేను ఆ చైతన్యం గురించి వర్ణించాను కదండి అది ప్రైమార్డియల్ స్టే మూల సాతు అదే బ్రహ్మ ఇంకా దానికి బ్రహ్మకి ఏ రకమైనటువంటి తేడా లేదు అదేమిటండి చైతన్యము అది జగత్ కారణం ఎలా అవుతుంది జగత్తు దాని నుంచి ఎలా పుడుతుంది అంటే అది అది ఆ అవేర్నెస్ ఆ చైతన్యం ఏదైతే కలదో అది ఏ సత్త దట్ ఈజ్ యువర్ బీయింగ్ ఇప్పుడు మీరు యు జస్ట్ థింక్ అబౌట్ ఇట్ ఐఆమ్ ఐయామ్ అంటే ఐఎమ్ ఎగ్జిస్టెన్స్ కదా ఆ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇట్ నాట్ ది అవేర్నెస్ ఇట్ ఈస్ ది అవేర్నెస్ సో ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ అవేర్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఫోర్ ఆ చైతన్యం ఏదైతే కలదో అది ఏ మీ యొక్క సత్తా ఇట్ ఈస్ యువర్ వెరీ బీయింగ్ అండ్ మీరు ఏ జగత్తులో నివసిస్తూ ఉన్నారో ఆ జగత్తు ఆ చైతన్యం నుంచే పుడుతుంది కాదండి ఈవేళ ఒక జగత్తులో నివసిస్తున్నాను రేపు జగత్తు మారచ్చు రేపు కంప్యూటర్ ఇండస్ట్రీలో అవి పెరిగి జగత్తు మారచ్చు అంటే ఆ చైతన్యము ఇట్ హ్యాస్ ఆల్ ది పొటెన్షియల్ ఇన్ ఇన్ఎక్జాస్టిబుల్ పొటెన్షియల్ ఇట్ హ్యాస్ జగత్తు ఎలాంటి మార్పులు రావాలన్నా కూడా ఆ చైతన్యంలో అన్ని మార్పులు వచ్చేటువంటి సామర్థ్యం దానికి ఉన్నది ఎందుకంటే చైతన్యము అది ఇట్స్ పొటెన్షియల్ ఈజ్ ఇన్ఫినిట్ అనంతం ఇట్ ఈస్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్ ఇప్పుడు ఉదాహరణకి మీరు చిన్నప్పుడు ఏ చదువు లేకుండా గోటికాయలాడుతూ తిరిగారు ఆ తర్వాత హై స్కూల్కి వెళ్ళారు కాలేజీకి వెళ్ళారు ఆ చైతన్యంలో ఎంత పొటెన్షియల్ ఉందో మీరు గమనించండి అది మీరు ఏ మార్గంలో వెళ్తే ఆ మార్గంలో ఇప్పుడు అబుల్ కలాం ఉన్నారు ఆయన ఏదో ఫిషర్మెన్ కొడుకుగా పుట్టి పెద్ద ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శాస్త్రవేత్తగా తయారయ్యడం ఆ చైతన్యంలో ఎంత పాసిబిలిటీ ఉందో మీరు గమనించండి ఇన్ఫినిట్ పాసిబిలిటీ ఇస్ దేర్ ఇన్ దట్ అవేర్నెస్ అది అనంతం అది అంచేత దానికి ఈ దేహధర్మాలని మనోధర్మాలని అంటగట్టి అదేమో కర్తభోక్త అని భ్రమపడి జీవుడని దాన్ని తొమ్మిది స్టేటస్ ఒకటి దానికి తగిలించి నేను సంసారిని నేను దుఃఖిస్తూ కూర్చోవడం అది అజ్ఞానం తప్పింకొకటి కాదు ఆ చైతన్యము రందు ఇవన్నీ కూడా ఉపాధి ధర్మములు అధ్యారోపితములే కానీ వాస్తవము కావు ఆ చైతన్యము అది బ్రహ్మ కాబట్టి వేదితు ఆత్మా బ్రహ్మైవ బ్రహ్మ తర్వాత ఏతమానందమయమాత్మానముపసంక్రామతి ఆత్మతాం దర్శయతి సో ఈ వాక్యం రాబోతోంది తర్వాత ఇక్కడే కేవలం ఇక్కడే ఏదో పొరపాటున అనుకోని విధంగా బ్రహ్మస్థానంలో ఆత్మ వచ్చింది దాని మీద నువ్వేదో పెద్ద ఏడావిడి చేసేస్తున్నావు అని అలా అనుకోద్దు ముందుకు ఎదరక కూడా వెళ్ళి సో ఏతమన్నమయత్మానముప సంక్రాంతి మీరేం చేస్తున్నావు మానవుడా నువ్వేం చేస్తున్నావు అంటే ఈ అన్నమయ కోశంతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నావు దానిని బాధించు బాధించడం అంటే నిషేధించు అన్నమయ కోశము అది యథార్థ సత్యం అది యథార్థం కాదుది అన్నమయ కోశం అది స్వతంత్రమైన సత్తగలది కాదు అది ప్రాణమయ కోశం మీద ఆధారపడి ఉంది ప్రాణమయ కోశం ఉంటే అన్నమయ కోశం ఉంది ఇప్పుడు గోడకి పెయింట్ ఉంది వైట్ కలర్ ఉంది ఆ వైట్ కలర్ ఎంతకాలం ఉంటుందండి గోడ ఉంటే వైట్ కలర్ ఉంటుంది గోడ లేకపోతే వైట్ కలర్ ఎక్కడి నుంచి వస్తుంది సో అదేవిధంగా ప్రాణమయ కోశం చుట్టూ ఈ అన్నమయ కోశం నిర్మాణమైంది ప్రాణమయ కోశాన్ని పక్కన పెడితే ఈ అన్నమయ కోశం విడిపోయి ఇంకా అన్నమయ కోశము అనే వ్యవహారానికి అయోగ్యమై యోగ్యత దానికి ఉండదు దాన్ని అన్నమయ కోశం అని ఎంతవరకు వ్యవహరిస్తారండి ప్రాణమయ కోశం చుట్టూ అది నిలిచి ఉన్నప్పుడే వ్యవహరిస్తారు కాబట్టి ఊరికే అన్నమయ కోశం అంటూ ఏమీ లేదు నెక్లెస్ అంటూ ఏమీ లేదు బంగారం అనేది అన్నట్లుగా ఊరికే నెక్లెస్ నెక్లెస్ ఆ నెక్లెస్ డిజైన్ గురించి ఊరికే అంతల్లా బెంగు పెట్టేసుకుంటున్నాం అది బంగారం తప్ప ఇంకేం లేదా అన్నట్లుగా అక్కడ అన్నమయ కోశం లేదు అది అంతా కూడా ప్రాణమయ కోశంలో అంతర్భాగం చేసేదాన్ని అని దాన్ని బాధ అంటారు ఉపసంక్రమణము అంటే బాధించుట సరే బాగానే ఉంది మీకు చెప్పారు అంతలాగా బలవంత పెట్టేస్తున్నావు కాబట్టి అన్నమయ కోశాన్ని ప్రాణమయ కోశంలో మేము ఉపసంక్రమణం చేసినాము ప్రాణమయ కోశం అంటూ ఏం లేదు మనోమయ కోశమే ప్రాణమయ కోశంలా భాషిస్తాం దీన్ని దాంట్లో ఉపసంక్రమణం చేయి ఆ తర్వాత మనోమయ కోశాన్ని విజ్ఞానమయంలో ఉప చేయి బాధించటం దీన్ని బాధించి దాంట్లో విలీనం చేయటం దాన్ని ఆనందమయ కోశంలో ఉపసంక్రమణం చేయి ఆనందమయ అంటే నా అనా ఆనందము మై హ్యాపీనెస్ దట్ ఈజ్ ఆనందమయ మై హ్యాపీనెస్ అంటే ఆ హ్యాపీనెస్లో తక్కువలు ఎక్కువలు ఉంటాయి ఒకప్పుడు తక్కువ ఉంటుందో ఒకప్పుడు ఎక్కువ ఉంటుంది ఇలాగ హెచ్చు ఉంటాయి అసలు నువ్వు ఆలోచించు హ్యాపీనెస్ ఆనందం కలిగిన టైంలో ఈ మీ మై ఉండదు మీ మై ఉన్నప్పుడు ఆనందం ఉండదు ఈ రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ సో మీరు ఆనందంగా విరగబడి నవ్విన టైంలో నేను నాది ఉండవు నేను నాది ఉన్నప్పుడు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది స్టాక్ మార్కెట్ అతధ్వానంగా ఉంటూ ఉంటే ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి సో నేను నాదీ ఉంటే ఆలలిదల్ లేదు ఆనందం ఉంటే నేను నాదీ లేదు కాబట్టి దాన్ని పట్టుకుని అలాగే కోశం కింద పెట్టద్దు దాన్ని ఆనందమయ అంటూ ఏమీ లేదు అక్కడ ఆనందమే ఉన్నది అది ఏ ఆత్మ అని ఆ విధంగా బ్రహ్మని ఆత్మరూపంగా అక్కడ కూడా శృతి ప్రతిపాదించబోతోంది కాబట్టి ఆత్మ బ్రహ్మణ ఆత్మతాం దర్శయతి బ్రహ్మ అంటే అది ఆత్మయే అని అక్కడ కూడా మనకి వేదము చెప్పబోతోంది అని అక్కడ ఈ టాపిక్ అంటే ఏకస్మాత్ ఆత్మన అని వచ్చింది కదా అదేమిటండి బ్రహ్మ నుంచి జగత్తు పుట్టిందనాలి కానీ ఆత్మ నుంచి పుట్టడం ఏమిటంటే బ్రహ్మ ఆత్మ ఒకటే ఆత్మా చె బ్రహ్మ దీని డిఫరెన్స్ పెట్టింది ఏంటంటే అదే ఇది ఇదే అది దాన్ని చెప్పడం కోసం ఆయన హేతువులన్నీ బోధిస్తున్నారు తర్వాత తత్ప్రవేశాచ అది సంగ్రహవాక్యం అంటే ఈ ప్రవేశశ్రుతి చాలా ఇంట్రెస్టింగ్ శృతి ప్రవేశశ్రుతి అని అంటారు ఎంట్రీ శృతి దీనికి ఉపలబ్ధి అర్థం ఉపలబ్ధి అంటే అవైలబిలిటీ సో అంటే అర్థమేటి ఇప్పుడు ఆ గదిలో గదిలో మీరు సడన్గా చూసేప్పటికీ పిల్లు ఉంది అక్కడ ఏంట్రా ఈ పిల్ ఎక్కడి నుంచి వచ్చిందిరా అని అడిగారు అడిగితే మీరేం సమాధానం చెప్తారో ఇప్పుడే అలా పరిగెత్తుకు వచ్చిందనో ఏదో చెప్తారు సో ద అవైలబిలిటీ ఇట్ ఈజ్ ఇట్ ఈస్ రికగ్నైజబుల్ దేర్ ఇట్ ఈస్ కాగ్నైజ్డ్ దేర్ ఉపలబ్ధి అంటారు సో ద కాగ్నిషన్ ఈజ్ ప్రిసీడెడ్ బై ఎంట్రీ ఆ గదిలోకి పిల్లు ప్రవేశించబట్టే మీకు పిల్లి యొక్క ఉపలబ్ధి పిల్లి యొక్క దర్శనం అయింది మనిషి ప్రవేశిస్తే మనిషి కనపడతాడు ఆ గదిలోకి ఏది దూరితే అది కనపడుతుంది దిస్ ఈజ్ ఏ జనరల్ అండర్స్టాండింగ్ సో ఆ గదిలో ఉన్నాడేమో చూడండి చూశాను ఇప్పుడు ఇలా వెళ్ళలేదు వాడు ఇంకా అలా వెళ్ళలేదంటే ఇంకా లేడనమాట సో ప్రవేశము ఉపలబ్ది దే గో టు గదర్ ఎంట్రీ అవైలబులిటీ ఇట్ హ్యాస్ ఎంట్రెడ్ దేర్ ఫార్ ఇట్ ఇట్ ఈజ్ అవైలబుల్ ఇట్ మస్ట్ హ్యావ్ ఎంటైడ్ లైక్ దట్ ఆ ప్రవేశ శృతి యొక్క అర్థం అది సో పరమేశ్వరుడు ఆ ఈశ్వరుడు ఈ దేహమును సృష్టించి ఆ దేహములో తాను ప్రవేశించినాడు అంటే ఇప్పుడు ఆ దేహంలో ఎవరు అవైలబుల్ అవుతారు ఈశ్వరుడు అవైలబుల్ అదేమిటండి ఈశ్వరుడు అవైలబుల్ అవన్నీ నేను నా మాట ఏమిటంటే నేను కదా ఇక్కడ ఉపలభ్యము నేనా ఈశ్వరుడా ఈశ్వరుడు మరి నేను నా మాట ఏమిటి ఎందుకంటే ఈశ్వరుడు వల్ల చెప్తా ఈశ్వరుడు ప్రవేశించాడు శృతిని బట్టి సో ఈశ్వరుడు శృతి ప్రమాణం ఈశ్వరుడు ప్రవేశించాడు కనుక ఉపలభ్యమయ్యేది ఎవరు ఈశ్వరుడు మరి నా మాట ఏమిటి నేనేమిటి నేనేమిటి అంటే ఇప్పుడు ఒక పెద్ద టబ్లో వాటర్ పోసారు వాటర్ పోసి ఆ పోయడంలో చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది ఆ డిస్టర్బెన్స్ వస్తే వేవ్ వచ్చింది ఇప్పుడు ఆ టబ్బులో ప్రవేశించింది ఏమిటి వాటర్ మరి నన్ను వేవు వచ్చి నామాట ఏమిటి నేను నేను ఉన్నాను కదా ఇక్కడంటే ఏం సమాధానం చెప్తారు దానికి నువ్వేం లేవు ఉన్నది వాటరే మేము వాటరే పోసాం వాటరే ఉంది అని చెప్తారు అంతేనా వేవు అయ్యో అదేమిటండి వాటరే ఉండడం నేను కూడా ఉన్నాను డబ్బులో అంటే ఆ నువ్వు ఆ వాటర్ కంటే వేరుగా లేవు నోరు మూసుకో అని చెప్తా అదేవిధంగా నేను జీవున్నవాడిని ఉన్నానంటే నాణ్యోతోస్థిద్రష్ట అత ఈశ్వరాత అన్య ద్రష్ట నాస్తి బ్రహ్దానికి ఉపనిషత్తు ఏమని చెప్తుందంటే ఏమో నీ మాట ఏమో మాకు తెలియదు మాకు తెలిసి వేద ప్రమాణాన్ని బట్టి ఆ దేహంలో ఆ ఉపాధిలో ఈశ్వరుడు ప్రవేశించాడు కాబట్టి ఈశ్వరుడు ఉంటాడు ఈశ్వరుడు చేతనుడు కాబట్టి ఈశ్వరుడే ద్రష్ట చూచేవాడు ఈశ్వరుడే వినేవాడు ఈశ్వరుడే మాటలాడేవాడు ఈశ్వరుడే మరి నా మాట ఏమిటండి అంటే నీ మాట ఏమో మాకు తెలియదు నీ మాట ఏమో నువ్వు చూసుకో నేను ఈశ్వరునిలో విలీనమైపోతాను సో ఆ విధంగా ప్రవేశశ్రుతి కూడా జీవుడు అనేవాడు కల్పించబడిన ఒకనొక ఇన్సిడెంటల్ క్యారెక్టర్ తప్పిస్తే యథార్థ తత్వం కాదు అని స్పష్టంగా ఆత్మయే బ్రహ్మ అని నిరూపిస్తోంది అది ఆయన అంటారు తత్సవా తదేవాను ప్రావిశత్ ఇది చస్యవ జీవరూపేణ శరీరప్రవేశం దర్శయతి సో తత్సా తదేవ అనుప్రావిశత్ అనే శృతివాక్యం కూడా సృష్టించిన వాడే ప్రవేశించినాడు ఆ సృష్టవా ప్రత్యయం అంటారు హాఫ్ వెర్బ్ ఇప్పుడు భుక్ గచ్చతి భోజనం చేసి వెళ్ళుతున్నాడు ఇప్పుడు భోజనం చేసిన వాడు వెళుతున్నవాడు ఒకడా వేరువేరాడే ఒకడే ఎందుకంటే త్వాత్యయం వచ్చిన చోట కర్త మారడం రాముడు భోజనం చేసినాడు కృష్ణుడు వెళ్ళినాడు అని అని రెండు వేరువేరు కర్తలు ఉంటాయి రెండు వేరువేరు ఫుల్ వెర్బులు ఉంటాయి అంతేగాని రాముడు భోజనం చేసి కృష్ణుడు వెళ్ళినాడు అది అలా వాక్యం ఉండదు అప్పుడు ఆ రాముడు కృష్ణుడు ఒకడే అయి ఉండాలి అలాంటప్పుడే ఆ హాఫ్ కర్మ ప్రయోగం ఉంటుంది సో అదేవిధంగా తత్సృష్ తదే వాను ప్రావిశద్ అనే ఆ త్వప్రచయాన్ని బట్టి సృష్టించిన వాడే ప్రవేశించాడు ప్రవేశించిన వాడే ఉపలభ్యమవుతున్నాడు ఇప్పుడు ఇక్కడ ఉపలభ్యమవుతున్నదేవడు ఈశ్వరుడు సో అదేమిటండి ఈశ్వరుడు ఉపలభ్యం అవడం ఏమిటండి ఇక్కడ మరి జీవుడంటే ఆ జీ ఈశ్వరుడే జీవరూపంగా ఉపలభ్యమవుతున్నాడు జీవుడంటే ఒక అయోగ్యుడు ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడని అలా అర్థం చెప్పుకోద్దు జీవ ప్రాణధారణే ఆ ప్రాణశక్తిని ధరించి ఉండేవాడు వాడు జీవుడు సో ఇక్కడ ప్రాణశక్తి ఉన్నది కదండి ఈశ్వరుడే జీవరూపంగా అంటే ప్రాణశక్తి రూపంగా ప్రవేశిస్తున్నాడు ఏమంటే మీరు ఆ ప్రాణశక్తి కంటే భిన్నంగా మీకేమన్నా ఒక ఉనికి ఏమైనా ఉందా లేదు ఆ ప్రాణశక్తిలో భాగమే మీరు వ్యర్ఎ సెన్షియంట్ బీయింగ్ అండి సో ఆ ప్రాణశక్తి మీరే మీకంటే మీరు ప్రాణశక్తి భిన్నంగా ఉంటే చెప్పండి మీరు ఈశ్వరుని వేరుగా ఉన్నారు ఏం అభ్యంతరం లేదు ప్రాణశక్తి భిన్నంగా లేరుగా ప్రాణశక్తిలో భాగమయ్యే ఉన్నారు ప్రాణశక్తియే అయి ఉన్నారు అంటే జీవుని రూపంగా ఈశ్వరుడే ఉన్నాడు సో జీవరూపేణ తస్యవ తస్యైవ ఈశ్వరస్య ఆ ఈశ్వరునికే జీవరూపేణ శరీర ప్రవేశం దర్శయతి జీవుని రూపంగా శరీరంలో ప్రవేశించినాడు అనే సత్యాన్ని ఆ శృతి బోధిస్తూ ఉన్నది దీన్ని తెలుసుకోవటంలోనే అసలు రహస్యమంతా ఇమిడి ఉన్నది ఈ సత్యాన్నే గ్రహించాలి ఇదే మోక్షహేతు ఇదే సంసార దుఃఖాన్ని తరింపజేసేటువంటి ఉపాయం ఇంకా మరొకటేం కాబట్టి నేనదో జీవుణ్ణి అయోగ్యుణ్ణి ఫలానావాణ్ణి ఇది అది పురుషుణ్ణి స్త్రీని అని అలా అనుకుంటో సంసారం జీవితం అంతా అలా గడిపేయకూడదు దెర్ ఈజ్ అనదర్ పొటెన్షియల్ ఈస్ దేర్ వెయిటింగ్ ఫర్ యూ టు రికగ్నైజ్ ఇట్ ఆ పొటెన్షియల్ ఏమిటంటే మీ యొక్క యథార్థ స్వరూపము బ్రహ్మయే నవ్ అండ్ హియర్ యు ఆర్ ది బ్రహ్మన్ ఇట్ ఈస్ దేర్ టు బి రికగ్నైజ్ సూర్యుడు ఉండి కూడా మనకి ప్రారంభం బాగులేక మేఘాల చేతనం ఆవరింపబడి ఉంటాడో అదేవిధంగా ఆత్మసూర్యుడు ప్రకాశిస్తూ ఉండి కూడా అజ్ఞాన మేఘముల చేత కప్పివేయుడే ఉంటాడు మనం జాగ్రత్తగా ఆ అజ్ఞాన మేఘాలను తొలగించే ప్రయత్నం చేయటమే ఎలా తొలగించటం అంటే శ్రవణము మననము నిద్యాసం అసలు అతో వేదితు స్వరూపం బ్రహ్మ సో ఈ వేదిత ఉన్నాడే వీడి రూపము మారి రోజుకో రూపం ఉంటూ ఉంటుంది వీడికి కానీ స్వరూపం మాత్రం బ్రహ్మ ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు ఇవాళ బీజేపీలో ఉన్నాడు రేపు కాంగ్రెస్లో ఉన్నాడు కానీ వాడి రూపం మారిపోతూ ఉంటుంది రోహో ఏ రోహో ఎల్లుళ్ళు ఎక్కడుంటాడో తెలీదు కానీ స్వరూపం మాత్రం మారదు వాడు శంకర్ వాఘేలే అయినా కూడా వాడి స్వరూపం మాత్రం బ్రహ్మయే ఏమి సందేహం లేదు సో ఎవడు ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా బ్రహ్మ వేదితు స్వం బ్రహ్మ రూపం మాత్రం బ్రహ్మ కాదు సో దట్ ఈ ఇట్ ఇస్ ఇంట్రెస్ట్ ఏం తర్హి ఆత్మ జ్ఞానకర్తృత్వం ఆత్మాజ్ఞాత ప్రసిద్ధం మళ్ళీ వీడి పూర్వపక్షం మళ్ళీ వచ్చింది అలా అహా బ్రహ్మే ఆత్మా అయితే అయితే బ్రహ్మ జ్ఞానకర్త అవుతాడు నిన్న రోజంతా అదే పూర్వపక్షం మీదే ఖండించి పెట్టాం కదండి బ్రహ్మ జ్ఞానమే అవుతుంది కానీ శుద్ధ జ్ఞానము కారక సంబంధం లేని అంటే కర్తాది కారక సంబంధం లేని శుద్ధ జ్ఞానము అదే బ్రహ్మ కానీ దాని ఎందు ఏ రకమైన విశేషాన్ని జోడించద్దు అని మనం నిన్న చూసాం దాన్ని నిరూపించటం కోసమని జ్ఞానకర్త బ్రహ్మ కాదు అని చెప్పాం అంటే వీడు అంటాడు అలా నిన్న ఖండించావు కదా నాకు మళ్ళీ దొరికింది ఛాన్సు బ్రహ్మ జ్ఞానకర్త అది అది ఎక్కడి నుంచి వచ్చిందంటే బ్రహ్మే ఆత్మే అంటున్నావు కదా అవును ఆత్మ జ్ఞానకర్త అని లోకంలో చాలా ప్రసిద్ధగా ఉంది ఆత్మ అంటే ఏమిటండి అంటే ఆత్మ అంటే ఈ హృదయంలో కూర్చుండి ఆ చైతన్యము అదేం చేస్తుంది కంటితో చూస్తుంది చెవితో వింటుంది ముక్కుతో ఆఘ్రాణిస్తుంది నాలుగుతో ఆస్వాదిస్తుంది అబ్బాబ్బా ఎన్ని పనులు చేసేస్తుండో బుద్ధి ద్వారా తెలుసుకుంటుంది సో ఈ ఆత్మ ఈ ఇన్ని పనులు చేస్తుందండి అన్ని జ్ఞాన రూపాలేగా కాబట్టి ఈ జ్ఞానము అనే జ్ఞానం శబ్దజ్ఞానం రూపజ్ఞానం రసజ్ఞానం మననం విజ్ఞానం ఇన్ని జ్ఞానాలనే అలా చేస్తూ ఉన్నది కాబట్టి ఆత్మ జ్ఞాత జ్ఞానకర్త జ్ఞానాన్ని చేసేది ఆత్మ తెలుసుకునేది ఆత్మ ఇట్స్ ఏ కాన్షియస్ బీయింగ్ నోయింగ్ దింగ్ ఇట్ ఈస్ అని లోకంలో ప్రసిద్ధిగా ఉంది కాబట్టి ఆత్మ అంటే జ్ఞానకర్త నువ్వేమంటున్నావు బ్రహ్మ ఆత్మే అన్నావు కాబట్టి బ్రహ్మ జ్ఞానకర్త అవుతుంది మళ్ళీ మొదటికి వచ్చాడు పైగా ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా సో కామయత ఇతి చామిన జ్ఞానకర్తృత్వ ప్రసిద్ధి తర్వాత నువ్వు కోర్టు చేసినట్టుగానే నేను కోట్ చేయగలను అంటున్నాడు పూర్వపక్షే సో కామయత సహా ఆత్మ అకామయత కోరెను కోరెను అంటే సో ఆ కామన కామన కలిగి ఉండుట కామన అంటే జ్ఞానమా కదా జ్ఞానమే కదండి సో కామన చేసి వాడు జ్ఞానాన్ని చేస్తున్నాడనే అర్థం మీకు తెలుసున్న దాన్ని కోరుకుంటారా మీరు తెలియని దాన్ని కోరుకుంటారా ముందు తెలుసుకుంటారు తర్వాత కోరుకుంటారు కాబట్టి ఎవడైతే కామీ ఉంటాడో వాడు తప్పనిసరిగా జ్ఞానకర్త అవుతూ ఉంటాడు కనుక ఆత్మ కామీ అకామయత కామి అంటే కామన చేసినది కామన చేసినాడు అనే ఉన్నది కనుక ఆ కామిత్వం వల్ల కూడా ఆత్మయందు జ్ఞానకర్తృత్వం స్థిరమవుతుంది ఆత్మ జ్ఞానకర్త అయితే ఆత్మాచ బ్రహ్మ అని అనుకున్నాం గనక బ్రహ్మ కూడా జ్ఞానకర్త అవుతాడు వాడికి కర్త కావాలి ఆ సంస్కారం అలాగే ఉంటుంది హీ వాంట్స్ కర్త హీ హీడదు వాండ మనం నా పక్కన ఓ పేస్తర్ కూర్చున్నాడు పేస్తర్ కూర్చుని నన్ను మీరేం చేస్తారు ఈ పేస్తర్ ఉన్నారంటే వాడికి వీడేమైనా కన్వర్షన్లోకి వస్తాడేమో అని వాడు ఆశ నేనేదో కొనుగోబాటు పడుతుంటే నువ్వేం చేస్తావని అడిగాడు ఆ ఏదో చేస్తూ ఉంటానని ఏదో చెప్పాను సో వేదాలు అవి చదువుకున్నావా అంటే అని చదువుకున్నాను మాట వరుసకి అలా వచ్చింది ప్రసంగం సో అంటే నేనేం పని కట్టుకుని వేదం చదువుకున్నాను నేనేం చెప్పలేదు ఏం చేస్తామంటే వేదాంతం చెప్తూ ఉంటాను బోధిస్తూ ఉంటానని పొరపాటును నన్ను ఆ నోటం పట్టు అన్నాను ఏమనాలో తెలియక అది పట్టుకున్నాడు ఆయన పట్టుకుని చూడు వేదాల్లో త్యాగాన్ని బాగా బోధించారా అని అడిగాడు ఆ బోధించారు అయితే ఆ త్యాగము జీసస్ క్రైస్ట్ నందు పరిపక్వమైందా లేదా అని అడిగాడు అయింది కరెక్టే కదా జీసస్ జీసస్ ది క్రైస్ట్ సో జీసస్ ఆఫ్ నేజరా బికేమ్ క్రైస్ట్ హౌ హీ బికేమ్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ హీజ్ రనౌన్సియేషన్ యూ హ్యావ్ ఆల్ ది రెస్పెక్ట్ ఫర్ హిమ్ సో తప్పకుండా అయింది అని అప్పుడు ఇంకో మాట చెప్పాను చూడు నువ్వు నన్ను కన్వర్ట్ చేసి ప్రయత్నం చేయ నువ్వు ఇంకో నువ్వు భారతీయుడివా లేకపోతే ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నావు కదా నువ్వు విదేశీయుడువా భారతీయుడివా అంటే భారతీయుడినే భారతీయుడు అయ్యావు నీకు చెప్తున్నా మా యాన్సెస్టర్స్ మీ యాన్సెస్టర్సు ఒకళ్ళే మీ యాన్సెస్టర్స్ ఏమో జర్మనీ వాళ్ళు మా యాన్సెస్టర్స్ ఇండియా వాళ్ళు కాదు మనకి నీకు నాకు యాన్సెస్టర్స్ ఒక్కడే కదా మన పూర్వజులు ఒక్కడే ఒకడా కదా చెప్పు ఒకడే ఓకే మన పూర్వజులు ఒక ధర్మాన్ని పాలించారు ఆ ధర్మం నీకు ఇప్పుడు అర్జెంటుగా ఎందుకు దూరం అయిపోయావో ఆ ధర్మానికి నువ్వు ఆ ధర్మంలో ఏమైనా విశిష్టత ఉందేమో గమనించు తర్వాత నువ్వే అంటున్నావు త్యాగము యేసుక్రీస్తునందు పరిపూర్ణమైంది అని త్యాగం యేసుక్రీస్తు ఈ మధ్య కాలంలో పరిపూర్ణమైంది యేసుక్రీస్తు రాకముందు శ్రీరాముల్లో బాగా పరిపూర్ణమైంది ఎప్పుడైనా గమనించేవా తెలుసుకున్నావా సంగతి తెలుసుకోవాల నువ్వు శ్రీకృష్ణుల్లో ఇంకా గట్టిగా పరిపూర్ణమైంది శ్రీకృష్ణుడు అంటే మురళ పట్టుకుని వాయిస్తాడు అనుకుంటున్నావా నీకేం తెలుసు శ్రీకృష్ణుడి గురించి తర్వాత బుద్ధుడు గురించి పేరు విన్నావా ఎప్పుడైనా బుద్ధుడు త్యాగశీలవునా కదా మహావీరుడు త్యాగశీలవునా కదా కాబట్టి త్యాగము కేవలము యేసుక్రీస్తి మాత్రమే అయిందని ఉగాండావాడో నైజీరియా వాడో అనుకుంటే పోనే అనుకోవచ్చు ఎందుకంటే పాపం వాళ్ళకి అంతకంటే తెలియదని నువ్వు భారతీయుడు ఉండి అలా అనుకోవడం ఏమిటి ఇది కూడా తెలుసుకో తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పాను సో ఎందుకు చెప్పానంటే ఈ మాట మనవాడు పోనీ ఓ సంస్కారం వాడే లేవగొట్టాడు కదా నా అంతటి నేను పనికెట్టుకుని వాడిని లేవగొట్టలేదు వాడే నన్ను నిద్ర లేక చెడగొట్టినందుకు ఏదో మాట మంచి మాట మనం వేసినట్లయితే ఏమో ఈశ్వరుడే నా చేత అలా పలికించాడేమో దానివల్ల ఏదో ప్రయోజనం ఉండి ఉండాలి అతను నేను పక్కన కూర్చోవడం అతను నన్ను ఈ రంగంలోకి దింపడం ఎందుకు జరుగుతుంది నా కర్తృత్వంతో జరగలేదు అది ఉషా ఈశ్వరుని యొక్క సంకల్పం ఏదో ఉండుండాలి అని నేను అనుకున్నాను సో ఇదంతా ఎందుకు చెప్పానంటే వాడి సంస్కారం అలా ఉంటుంది వాడు హీస్ ఇండాక్ట్రినేటెడ్ వాడికి వేదాల్లో శాక్రిఫైస్కి ఇంక చుట్టుపక్కల ఎవడో కనపడ్డా వాడికి దృష్టాంతం దూరంగా ఉన్న దృష్టాంతమే కనపడుతుంది నా ఇండాక్ట్రినేషన్ అంత పనిచేస్తుంది అలాగే వీళ్ళు ఈ ద్వైతులు ఉన్నారే వాడికి కర్త కావాలి కర్త ఉంటే కానీ వాడు వా వాడో కర్త ఈశ్వరుడో కర్త నేను చిన్నకర్తని ఈశ్వరుడు పెద్ద కర్త దట్ ఈజ్ వాట్ ఈ అంచేతనే ఆ జాద కర్తృత్వం వాడి సంస్కారం అలా ఉంటుంది తార్కికులు ఉన్నారే తార్కి మీమాంసకులు వాళ్ళకి కర్త కావాలి ఎందుకంటే కర్మే సర్వం ఉంటారు వాళ్ళు కర్మ కర్తలైన కర్మే ఉంది కాబట్టి ఆ కర్త చుట్టూ తింటూ ఉంటారు దేనివే జ్ఞానకర్తృత్వ ప్రసిద్ధి తర్వాత అత జ్ఞానకర్తృత్వాత్ జ్ఞప్తిర్బ్రహ్మేత్యయుక్తం కాబట్టి జ్ఞానకర్త అని మనకి తెలిసిపోతుంది రెండు హేతువులు చెప్పాడు ఒకటేమో ఆత్మత్వము బ్రహ్మ ఆత్మ అవ్వడం చేతనే కర్త రెండు కామయూతృత్వం ఉండడం చేత కర్త కాబట్టి బ్రహ్మ జ్ఞానకర్త ఉంటే జ్ఞానం అనే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే వాక్యంలో జ్ఞానశబ్దానికి జ్ఞప్తి అనే భావార్థం నువ్వు కేవలము తెలివి ఏ రకమైన కారక విశేషములు లేని నిర్విశేష చైతన్యము అని అర్థం చెప్పావు ఆ అర్థము పొసగదు ఇంకా పైగా అని సో జ్ఞప్తి బ్రహ్మ ఇది అయుక్తం అది పోసాడదు అనిత్యత్వప్రసంగ తర్వాత నీ ఆర్గ్యు ఇంకా పూర్వపక్షే మాట్లాడుతున్నాడు నీ ఆర్గ్యుమెంట్లో బ్రహ్మ అనిత్యమయ్యేటువంటి దోషం కూడా వస్తుంది అని అది సంగ్రహవాక్యం అది ఇలాగ అనిత్యం అవడంలాగండి అంటే ఎది నామా జ్ఞప్తి జ్ఞానమితి భావరూపత్రహ్మణ తి అనిత్యత్వం ప్రసజ్యేత అది సో జ్ఞప్తిర్జ్ఞానం అన్నువన్నా అనుకో కేవలము జ్ఞానము అన్ను అనుకో అది అనిత్యమైపో ఎందుకంటే వాడి అభిప్రాయం ఏంటంటే చూడు మనిషి ఉన్నాడు మనిషి ఓ జ్ఞానాన్ని చేశాడు ఘటజ్ఞానం చేశాడు ఈ ఘటజ్ఞానం ఎంతసేపు ఉంది రెండు క్లాస్ అయ్యే వరకు వేదాంతం క్లాస్ నా క్లాసు కాబట్టి అంతసేపు ఉంది లేకపోతే ఇంకోవాలి కదా జ్ఞానం అది అసలు కలగలే కలగదు కలిగిలా వరొక్కడే పోతుంది అతనికి నేను దాన్ని పోనే ఒకళ్ళుగా పట్టుకట్టే పెట్టా కాబట్టి గంట అందరిసేపు ఉంది తర్వాత పోయిందా లేదా పోయింది సో జ్ఞానకర్త అంటే వాడు అలా స్థిరంగా ఈ జాలక అవుతే జ్ఞానం మరో జ్ఞానం కాబట్టి ఇంకో జ్ఞానం చేసుకుంటూ అలా నిలిచి ఉంటాడు కానీ తర్వాత వాడు ఒకవేళ దేహం పడిపోయినా పొరలోకానికి వెళ్ళి అక్కడ కూడా ఏదో జ్ఞానాన్ని చేస్తూ ఉంటాడు జ్ఞానకర్త అంటే శాశ్వతంగా ఉంటాడు కానీ నువ్వు జ్ఞానం అంటే అది అలా అలా పోతుంది పోతుంది అది అలా మన అనుభవం అలా ఉందా లేదా కాబట్టి జర్తురు బ్రహ్మాన్ని అందావంటే అరిత్యం అది అని అంటాడు చూడండి ఎంత రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోతాడు అలా డైలాగ్ని తార్కిక్లు అలాగే ఉంటారు సో ఏది నామ జ్ఞప్తిర్జ్ఞానమితి భావరూపత బ్రహ్మణ తథాపి అనిత్యత్వం ప్రసజ్జేత ఎందుకంటే లౌకిక జ్ఞానం అలా పుడుతోంది చస్తోంది ఆ జ్ఞానాన్ని చేసేటువంటి జ్ఞానకర్త జ్ఞాత వీడు నిలిచి ఉంటున్నాడు కానీ జ్ఞానం పోతోంది కదండి కాబట్టి బ్రహ్మ జ్ఞానకర్త అంటే బాగుంటుంది కానీ ఏమిటి జ్ఞప్తి ఏమిటి మొహో చిన్న ఓ భావరూపమైన జ్ఞప్తి అని చెప్తే బ్రహ్మ అనిత్యమైపోతుంది తర్వాత पारतंत्र्य धात्थका ज्ञान धावर्थ तरवात इन ज्ञान ब्रह्म ज्ञान ब्रह्म अंत ज्ञानशब्दा की ज्ञानकर्ता अंटे चप्पू ज्ञानशब्दा की भावार्थज्ञा अर्थम चाहो निर्विशेष ज्ञान कदा सिद्धांत అలా చెప్పినట్లయితే ఆ బ్రహ్మ పరతంత్రమైపోతుంది పరతంత్రము ఉంటే మరి ఒక దానిపై ఆధారపడి ఉండేది అలాగే ఉందిగా మన అనుభవం జ్ఞానము జ్ఞానకర్తపై ఆధారపడి ఉంటుందిగా ఘట జ్ఞానం ఎవరి మీద ఆధారపడి ఉంటుందండి ఘటజ్ఞాతపై నేను ఘటాన్ని తెలుసుకునేవాడిని నేను ఉండబట్టి ఘట జ్ఞానం కలిగింది నేను ఘటజ్ఞానాన్ని అవతలకి పో అంటే పోతుంటాను నేను నాకు మరో ఇంట్రెస్ట్ ఇంకో చోటకి మళ్ళీందనుకోండి ఆ జ్ఞానం సినిమా జ్ఞానం మీదకి ఇంట్రెస్ట్ మళ్ళీందనుకోండి మిగతా జ్ఞానాలన్నీ అవతరికిపోతాయి క్రోసిపుచ్చేసి సినిమా జ్ఞానంలో పడిపోతాం మనకి ఏ జ్ఞానం మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద వెళ్ళిపోతాం మిగతా జ్ఞానాలన్నీ కూడా దే దే ఆర్ హెల్ప్లెస్ దే కెనాట్ ఇన్సిస్ట్ నువ్వు నువ్వు సినిమా జ్ఞానం ఉండకు నువ్వు నా జ్ఞానమే ఉండవు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఇట్ ఇస్ హెల్ప్లెస్ కాబట్టి జ్ఞానము అది పరతంత్రం అది జ్ఞాత స్వతంత్రుడు కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞానకర్త అంటే కాదంటావు జ్ఞానం అంటావు అది పరతంత్రం అయిపోతుంది అస్వతంత్రం అయిపోతుంది ఎందుకంటే ధాతువు యొక్క అర్థము కారకాన్ని అపేక్షించి ధాతువు యొక్క అర్థం ఇప్పుడు హంతి అని ఉందనుకోండి అంటే కొట్టుచున్నాడు కొట్టుట అనన్న ధాతువు కొట్టుట ఈ కొట్టుట అనేది కారకాన్ని అపేక్షిస్తుంది ఏ కారకాన్ని అపేక్షిస్తుంది కర్తృ కారకాన్ని అపేక్షిస్తుంది కొట్టేవాడు ఉండాలక్కర్లేదా కొట్టేవాడు లేకుండా కొట్టుట ఉంటుందా కర్మ కారకాన్ని అపేక్షిస్తుంది కొట్టబడేది లేకుండా కొట్టడం ఉంటుందండి కరణ కారకాన్ని అపేక్షిస్తుంది కొట్టే కర్రో ఇంకో ఏదో లేకుండా కొట్టడం ఉంటుందా చూడండి ఎన్ని కారకాలను అపేక్షిస్తున్నావు కాబట్టి ధాతువు యొక్క అర్థము కారకాపేక్షంగా ఉంటుంది నువ్వు జ్ఞానం అంటే ధాత్వార్థ జ్ఞానం కూడా ధాతువు యొక్క అర్థమే కదా జ్ఞా అవబోధనే అనే ధాతువు యొక్క అర్థమే కదా జ్ఞానం అందులో నువ్వు కారకాన్ని పెట్టద్దు కేవలము ధాత్వార్థమే తీసుకో భావార్థమే తీసుకో అని కూడా అంటున్నావు పైగా కాబట్టి అది కారకాన్ని అపేక్షిస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానము అంటే జ్ఞప్తి అంటే శుద్ధ జ్ఞానము నిర్విశేష జ్ఞానము అదే బ్రహ్మ నువ్వు అన్నట్లయితే ఆ అని ఎంత పూర్వపక్షమో చూడండి అత అనిత్యత్వం పరతంత్రత కాబట్టి ఆత్మా బ్రహ్మ బ్రహ్మజ్ఞప్తి అవేర్నెస్ అని కనుక నువ్వు ఆ బ్రహ్మ పరతంత్రము అంటే అస్వతంత్రము అనిత్యము అయిపోతుంది అని పూర్వపక్షం నా స్వరూపా వ్యతిరేకే కార్యత్వోపచారాత్ అదే సంగ్రహవాక్యం ఈ సంగ్రహ వాక్యాలు ఎలా ఉంటాయంటే తేలులా తేలి తేలి అంటే స్కార్పియన్ అది ఎంత ఉంటుంది ఓపెసర్ ఉంటుంది కానీ కుట్టిందనుకోండి వంద కేజీల మనిషి గెంతులు వేస్తాయి సో అలాగ ఈ సంగ్రహ వాక్యం తేలులా ఉంటుంది అలాగ వాక్యం అంతటి పండితుడు కూడా స్వరూప వ్యతిరేకే కార్యత్వోపచారాత్ అంటే వాడికి మతిపోతుంది అది ఏమిటో తేలదది మోహాన్ని కలిగించిట్లో ఉంటుంది కఠినంగా ఉంటుంది దట్ ఈజ్ వాట్ ఎ మెయిన్ ఎనివే నో ప్రాబ్లం సో స్వరూప అవ్యతిరేకే సతి కార్యత్వ ఉపచారాత్ అంటే చూడండి ఆ నిర్విశేష జ్ఞానం ఉన్నదా ఆ నిర్విశేష జ్ఞానము అంటే శుద్ధ జ్ఞానము ఏ జ్ఞానము నుంచి అయితే దేశము కాలము సమస్త పదార్థములు ప్రకాశిస్తావో ప్రకాశిస్తాయో ఆ జ్ఞానం ఏ జ్ఞానమునందు దేశం ప్రకాశిస్తుందో అంటే ఆ దేశం కంటే అతీతమైనది కాలం ప్రకాశిస్తుందో అంటే కాలం కంటే అతీతమైనది పదా వాటి యొక్క నామరూపములు వాటి భేదములు అన్నీ ప్రకాశిస్తాయో అంటే నామరూపములకు భేదములకు అతీతంగా ఉండేటువంటి ఏ శుద్ధ జ్ఞానము ఉన్నదో ఆ జ్ఞానము తన స్వరూపాన్నించి శ్యుతి అంటే జారిపోకుండానే శ్యుతము కాకుండా విథౌట్ డీవియేటింగ్ ఆర్ ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ ఇట్స్ ఎసెన్షియల్ నేచర్ ద ప్రైమార్డియల్ నేచర్ నుంచి దాని స్వరూపం నుంచి జారిపోకుండా ఉంటూనే కార్యరూపాన్ని ధరిస్తుంది కార్యత్వ ఉపచారా అయితే కార్యరూపాన్ని ధరిస్తుంది అంటే కార్యం అయిపోతుందా అయిపోయినట్టు కనబడుతుంది కార్యం అయిపోదు అదే మరి బ్యూటీ దాంట్లో ఉండే మాయేది ఈ బంగారం ఉందే బంగారం బంగారంలా ఉంటూనే ఏ రకమైన మార్పు ఏ ఏ రకంగానూ కూడా బంగారంలో మార్పు లేదు మీరు బంగారం యొక్క ప్రాపర్టీస్ తీసుకోండి ఎప్పుడైనా మీరు కెమిస్ట్రీ పుస్తకాలు ఫిజిక్స్ పుస్తకాలు చదివితే ఫిజికల్ ప్రాపర్టీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని ఇస్తాడు కెమికల్ ప్రాపర్టీస్ పదిహేనో ఇరవయో ఇస్తాడు మొత్తం చాప్టర్ అంతా గోల్డ్ అని చాప్టర్ అంతా కూడా ఈ ప్రాపర్టీస్ ఇస్తాడు ఇప్పుడు ఆ గోల్డ్ని మీరు నెక్లెస్ చేశారు నెక్లెస్ కార్యమైనది కార్యమైనప్పుడు నెక్లెస్గా నెక్లెస్ అనే కార్యరూపంగా ప్రకటమైంది ఇప్పుడు ఆవిర్భవించింది కానీ చిత్రమేమంటే తన స్వరూపము అనగా ఈ ప్రాపర్టీస్లో ఏ ఒక్క దాంట్లోనూ కూడా ఇసుమంతైనా కూడా భే తేడా లేకుండా తన స్వరూపాన్ని యథాతథంగా నిలబెట్టుకుంటూనే కార్యరూపాన్ని ధరించింది కాదు ధరించినట్లు కనబడినది కార్యత్వ ఉపచారలా బంగారమే అంత పని చేసేస్తుంటే ఈ ఆత్మ చైతన్యము సర్వ జగత్తునకు ఆశ్చర్యభూతమైనటువంటి చైతన్యము అది ఎంత పని చేస్తుందండి నిజానికి యు ఆర్ ఇండీడ్ ది సోర్స్ ఆఫ్ ది హోల్ యూనివర్స్ ఎనివే నేను చెప్తానది ఇంకా ముందు వస్తుంది కనుక ఆత్మ చైతన్యము తన స్వరూపము నుండి చ్యుతిని పొందకుండగానే